పరిశుద్ధుడు ఒక తండ్రి కృపమైడ జీవం గల ఏస్తయా నీకు ఎంతో వందాలైనా నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధుడైన దేవానికి స్థుతులు స్తోతాలు అర్పించుకోవటమైనా గొప్ప దేవ తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపచ్చుకొని మమ్మల్ని సజ్జీ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాత్ మమ్మల్ని కాచి కాపాడినైనా ఈ యొక్క నూతన దినం మాకు అనుగ్రించినారు మీరు మాకు సహాయకులుగా నీకెంతో వన్నాాల ప్రభా అందుని బట్టి నేను స్థుతిస్తున్నాను ఘన పరిశ్రమ మహిమ పరిశ్రమ సమస్త ఘనత మహిమ ప్రభావములు అంటే ఏసీకే అర్పించుకుంటున్నామైనా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకునేనా మీ సన్నిధికి మేము వచ్చిన మాతో మాట్లాడండి మా హృదయాలు సరిచేయండి మీకు పరిశుధతులు నడిపించండి మీ నూతనైన పరిశుధాత్మ అభిషేకం అనుగ్రహించమని ప్రార్థిష్టమైనా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి అయినా పాటలదారు ప్రభా నైనా మీ మహిమ పచ్చలైన మీ కృప మాకు అనుగ్రించండి మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రించండి గొప్ప దైవానికి ఎంతో వందాలు ఇస్తాయా మీరు ఆకడ ప్రభా మేము సిద్ధపడాలా ప్రభా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభావ నైనా శక్తికి మించిన ప్రయాణం మీరు మా కొరకు పెట్టినారు ప్రభా అక్క ప్రయాసం మేము ముందుకు వెళ్ళాలా ప్రభావ నైనా దేనేశులు మేము భయపడకుండా చింతించకుండా ప్రభా విశ్వాసం అనే కర్త దాన్ని ఏసు వైపు చూస్తూ మా గురి ఎద్దకు పరిగెత్తమని వాక్యం చెప్తుంది ప్రభా నైనా ఏసయ్యా మీరు చూస్తూ మేము గురియద్దకు మేము పరిగెత్తాలా ప్రభావ మా పరుగు పనులు మేము ముందుకు వెళ్ళాలా ప్రాభ సహాయపడమని ప్రాదిష్టమైన ప్రతి ఆటంక ప్రతి చీకటి శక్తులను ఏసుక్రీస్తున్నా గద్దిస్తున్నాం నా దేవ మీరే సహాయపడండి ఆటంకాలు కొట్టివేండి ప్రవ్వ ప్రతి విధంగా సైతాన్ ప్లాన్స్ అన్నింటిని క్యాన్సిల్ చేస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధ నా మమ్మల్ని గొప్ప కార్యం జరిగించి మమ్మల్ని అందరినీ మీ మహిమార్థమే మమ్మల్ని అందరినీ నా దేవ రానబెడి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేండి ప్రవ్వ ఈ ఆరధన మీరే ఆధిపత్యంచి నడిపించండి పరిశుధాత్మ దేవ మా హృదయంలోకి రాండి మాలో ఉండి మమ్మల్ని మాతో మాట్లాడండి మమ్మల్ని ఇంకా సరస్వత్వం నడిపించి బలపరిచి అనేక విషయాలు మాకు బయలుపరిచి ప్రతి చోట మీకు మమ్మల్ని అందరినీ సాహిష్టిగా ఏస్తు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించిన నమ్మతండ్రి ఆమెన్ ఆమెన్ స్టర్ ఆమెన్ స్తిగా నేను నా దేవుని స్థుతించెదను నా జీవితమంతా ప్రభు కొరకైని ఇలా జీవించెదను ప్రభు కొరకైని ఇలా చెదను స్థుతిగా నములతో నేను నా దేవుని స్థుతించెదను నా జీవితమంతా ప్రభు కొరకైని ఇలా జీవించెదను ప్రభు కొరకైనిల చెదను స్థుతిగా నములతో నేను ఆది అంతము నీవే ూతుడనివే ఆదమునివే ఆదారభూతుడ నీవే ప్రతి జీవిని ప్రేమి కోషించు ప్రాణదాతని వే ప్రతిజీవిని ప్రేమి షించు ప్రాణదాత నీవే నీ ప్రేమలో నీ నీడలో నిలువు నీకే స్తోత్రము స్తుతిగానములతో నేను నా దేవుని స్థుతించెదను నా జీవితమంతా ప్రభు కొరకై ఇలా జీవించేదను ప్రభు కొరకై నిలచెదను స్థుతిగా నములతో నేను లోకమంతనిరాకై వేచియుండెను నా ప్రభు లోకమంతనిరాకై వేచియుండెను నా ప్రభు ఘ వాహనంబు మీద మేటి దూత గణముల తోడా మేఘవాహనం మీద మేటి దూత గణముల తోడా వేగ మేరా నైయున్న రాజా నీకై స్తోత్రము స్థుతిగా నములతో నేను నా దేవుని స్థుతించేదను నా జీవితమంతా ప్రభు కొరకైని ఇలా జీవించేదను ప్రభు కొరకైని ఇలా చెదను స్థుతిగా నేను నా దేవుని స్థుతించేదను నా జీవితమంతా ప్రభు కొరకైని ఇలా జీవించేదను ప్రభు కొరకై నిల చెదను శృతిగానములతో నేను అలలి ప్రైజ్ లాడుస్తారు నర్శించుకోవచ్చ పాటించాలా మీ వాక్యం మనం పాటించాలంటే శానిటైజ్ చేసి మీరు చదుమంటారా బ్రదర్ పది నుంచి మాధురి సిస్టర్ చదువుతారు నిర్గమ కాండము నాలుగులో పదార్థ అప్పుడు మోసే ప్రభువ ఇంతకు మును నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని మోసమే ప్రశోధడుతున్నాడు కదా అయ్యా నేను అంటే మోసమే నేర్పడుచుకున్నాను మాకు అంటే ఇక్కడ ఐదు ప్రజల ప్రజలు మాట్లాడానికి నివేడిన మాట్లాడిందని చెప్పడానికి మోసం ఏర్పరచుకుంటాను మోసం ఏమవుతుందంటే అయ్యా మాట్లాడరా మాట్లాడితే రాదు నేను నచ్చుకోను అసలు ఏం అన్న మాట వాళ్ళు నమ్మలేదమ్మా అని ప్రభుత్వం ఏం తెలుస్తుంది అంటే నేను ఏర్పరచుకుని వెళ్ళాలి సాగు అంటే అట్లా లేదు ఆయన ఎవరు ఏర్పరచుకోవాలో ఎవరి మంచి అదే తెలిసి ఉంటుంది అది మోషన్ మాటలు అని వేసుకోండి విల్వా తెలిసి కదా మోషన్ ఎందుకు ఏర్పరచుకోవాలి మన వేసుకోండి అనేది ఆయన విధానం అంతే అది ఎవరు నేర్పరచుకోవాలో ఎవరితో డీ చెప్పానో కాబట్టి ఇక్కడ ఈ నోషం ఏమవుతుందంటే అదే నాకు మాట్లాడికి రాదు నేను అసలు సరే అమ్మా యహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు మూగ గాని చెవిటి పనినే కాని దృష్టి గల పనినే గాని పుట్టించిన వాడు ఎవడు యోహోవాన్ అయినా నేనే కదా అవి నేనేమంటాడంటే మోస మా అనుభవం తెలుసు మోసా నప్పివాడని తెలుసు అని నేను తెలిసి కానీ మోసాయంగా ఎందుకైనా కూడా నేర్చుకోవు ఆయన చెప్పాలంటే ఎవరిని ఏదైనా పెట్టామో ఎవరు లీప్ చేసుకో పెట్టామో ఎవరికైనా ఏ విధంగా వాడుకోమో ఆయనకే తెలుసు ఆయన చెప్తాను ఎట్లా ఉంటే అక్కడ జరుగుతూనే ఉంటుంది మనుషులు మనం ఎంత ప్లాన్ చేసినా మన ప్లాన్ అనేది బేస్ట్ చేసుకోవాలన్నమాట ఆయన ఏమైనా ప్లాన్ చేసామో అదే లాస్ట్ అదే జరుగుతుంది నువ్వు ఎంత అారం చేసినా నువ్వు ఎంత సేవ చేసినా నీ లాస్ట్ నీ సేవ ఎక్కడ పోయి కాదాను ఎక్కడ పోయి ఎందుకు కావాలి నువ్వు ఎక్కడ వెళ్ళాలి అనేది ఆయన చెప్తాము అంటేనే నేను అడుగుతాం ఎక్కువ ఏంటంటే ఇక్కడ దేవుని విధానం ఉంటాడు అర్థమైన విధానం అది అర్థం చేసుకోవాల్సిన విధానం అది అదే నేను చెప్తున్నాను వెళ్ళండి నాకు చెప్పడానికి పట్ల నేను అంటే సార్ మీకు ఎందుకు అభితమంటాను కదా ఏ పక్షంలో పోవడానికి రెడీగా ఉన్నాడు సార్ ఎక్కడైనా సార్ అది అది అడవులకు కానీ ఏ ఊళ్ళకి కానీ ఇక్కడ ఏ ప్రాంతమైనా సరే ఓన్లీ మనం సిద్ధంగా ఉండాలి మన సొంత పనులు ఎక్కడి సొంత పనులలో మనం మారే చెప్పుకుంటాం ఇప్పుడు ఎప్పుడు అదే విజీకిజీకి చూస్తే మనం చూడ పెట్టుకోవడిస్తాం కదా మన రూప సమయం చాలే రోజు అలాగే మనల్ని వేసే మనం రక్షించుకోండి కాబట్టి మంది రక్షిస్తాం అది ఎక్కడ మనం ఎక్కువగా చెప్తామని మాట్లాడేతా అదే అంటే మనం మారినా కాబట్టి ఇతరులకు మనం చూడపా దేవుడు పక్షుకున్నప్పుడు మనం వెళ్ళాలి అది ఏ చిన్న అవకాశం వచ్చినా ఏ చిన్న సందర్భం వచ్చినా నెటింగ్ ఎక్కడైంది సే సేవ వెళ్ళడానికి మోసం వస్తే ఖచ్చితంగా వెళ్ళాలి కదా అప్పుడు ఎంతనే నాకు ఏమి నావానికి మనం కారణం ఆయన నావనికి మమకారం ఉన్నట్టు మనం ఆయన మాట మనం కదా వెళ్ళకపోతే వినట్టి కదా నేను ఎట్లా పుట్టించుకున్నా తెలుసు ఎవరెవరిని మనం ఎంచుకోవాలన్నా ఎవరెవరికి ఎక్కడ ఉంటున్నా తెలుసు అని చెప్పేసి ఇక్కడ మోస ప్రాధాన్స్ కాబట్టి వెళ్ళము కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమీ పలుకోవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను కాబట్టి నువ్వు వెళ్ళమని మళ్ళీ చెప్తున్నాడు సో అట్లా రాక్కడ నాకు అక్కడ కాబట్టి మన అయిన మనం బయటకి వెళ్ళినా బయటకి చూడాలి ఎక్కడ ఇష్టం మన బయటలో మాత్రం కలిసి మనం వచ్చి ఉంటే దేవుడు కాబట్టి లేదు మనమే ఆ సమస్య ఈ సమస్య ఆ పని వచ్చి ఈ పని వచ్చి మనం ఆయన దూరం ఎత్తుగా మనం ఎప్పుడు మర మరవడు దేవుడు మనకు అతుకొని కూడా ఆయన మనం ఆయన అనుకోని ఉంటే మనకు ఆయన అటుకుని ఉంటాడు ఒకసారి ఆ ఇచ్చిన అవకాశం అంతా పోగొట్టేస్తాడు అలా మనం ఉండేసరిగా చాలా ఈ ఉన్నా కూడా ఈ ప్లేస్ ఇంకోటి పెట్టుకోవాలనుకుంటాడు పైగా మేము గొప్ప కాలేదు తన ద్వారా ఎవరైనా మారని వాటు ఆ వచ్చిన అవకాశం మనం కరెక్ట్ వాడలేదనుకోవచ్చు వాడుకోలేము ఆ ఉన్న అవకాశం ఇంకోటి ఇచ్చేస్తారు వేసుకోవాలంటే ఇంకెవరికి ఎవరైనా అంటే ఇక్కడ ఎవ్వరు ఎవరికి శాశ్వతం కాదు వేసుకో లేదా కాబట్టి నేను వెళ్ళిన నేను తోడని దానికి కూడా వేసుకోసం చెప్తుంది కూడా లేదా ఏం చెప్పాను నేను వీళ్ళు ఏం మాట్లాడాలి అక్కడ నా చిన్నటువంటి నువ్వేం చెప్పాను వాళ్ళకి బోధిస్తా అందుకత అందుకతడు అయ్యో ప్రభువ నువ్వు పంప తలంచిన వాడినే పంపమనగా చూడండి మళ్ళా ఆయన మళ్ళీ కృషి చేస్తున్నారు మోసే చేస్తా ఓకే అయితే ఆయన ఎట్లా అంతా నేను నీకు వెళ్ళి చూడాలని అంటున్నాను మోసే నువ్వు వెళ్ళంటే మళ్ళీ కృషి చేస్తున్నావు మళ్ళీ నన్ను కాదైనా తప్పాల్సిన ఇంట్లో అనుకోవాలనుకుంటేమో లేదా పొరపాటు ఏమేమో అన్నడో మాట్లాడుతున్నాను దాన్ని మళ్ళీ చూసేస్తా మళ్ళీ ఏమంటున్నారు చూడండి ఆయన మోస కోపపాడి లేవిడ మీ అన్నయ్య అహరోను ఆహరణుడు లేడా అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదను ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుతున్నాడు అతడు నిన్ను చూచి తన హృదయ మందు సంతోషించును చూడండి తన మస్తు తెలుగు భూమిగా తను ఎసుకో మనల్ని ఏంటి అంటే అన్న చిత్రం అంతే అది ఆహారం మస్తు మాట్లాడుతుంది మూసీ దగ్గర ఇన్ క్వాలిటీ నచ్చిందో ఎక్స్ అవుతుంది మన దగ్గర ఇయిన్ క్వాలిటీ నచ్చిందో మన దగ్గర వెయ్యి కూడా నచ్చిందో మనం వెనుకున్నాడు కదా మనం ఎన్నుకున్న మనం ఏం చేయాలంటే ఆయన ఎన్నుకున్న మార్గాన్ని మనం కరెక్ట్ ఆ భాగంగా కరెక్ట్ నడిచి వేరే నడుస్తున్నారు మన ద్వారా ఇతరులు మారితేనే మంచిగా ఉంటుంది మనము మనమే నేను వేసుకొని మనమే వెళ్తుంటా మనమే చుట్టుకుంటా పోతే ఉంటే ఒక కొత్తలు మారుతారు మనకు ఉన్న రూపస్ రాకి మంచిగా అనిపిస్తుంది అంటే అసలు ఆయన చెప్పగానే పోతుంది అసలు లాక్డౌన్ లాక్డౌన్ ఎప్పుడైతే మీటింగ్ స్టార్ట్ చేస్తామో ఈ స్టైమ్లా అప్పటి నుంచి ఒక సన్ని నేర్చుకుంటూ ఇంకా చాలా మంది నేర్చుకుంటూ అందరు నేర్చుకొని అందరు ప్రిపేర్ అయితే కొట్టండి ఎక్కడ లేచి చెప్పకుండా చెప్పడానికి రెడీ ఉండదు అది నేర్పడే విధానం బట్టి చెప్పని విధానం బట్టి కదా అందరూ తగ్గి పొంతనే ఉండాలి కదా అదే ఇక్కడ వేసుకోవడం అంటున్నాం నేను వాడుకుంటా ఉందని మేము పోరాటండి కదా నీవు అతనితో ఆటలా అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడై మీరు చేయవలసిన దానిని మీకు బోధించడను చూడండి ఇద్దరికి తోడై అని ఎంత ఇబ్బంది భరిస్తాను కానీ మోసం నువ్వు కదా ఎంత కష్టాన్ని సరే కదా ఎంత ఇబ్బంది పెట్టినా మన పా చేసినా తప్పు చేసినా అన్నీ మనం రమీ పని పళ్ళు వచ్చింది ప్రజెంట్ మోస్ట్ మోసాను కోపడానికి కోపడి మోసలే కూడా ఇంకా నీళ్ళు నేనేం మాట్లాడను నీ అన్న చెప్తా కొన్ని అన్నలు చెప్పు నీ అన్న కూడా ప్రజలు అప్పుడు వాళ్ళు నమ్ముతారని చెప్పేసి వాళ్ళు మోసడతారు కదా మనం వేసుకోకపోతే రిలాక్స్ బాగుండాలి అసలు అసలు ఏదే అవకాశం ఉంది సరే పోగొట్టుకోలేదు ఎట్లా ఏ ఏ టైం ఎక్కడి నుంచి వస్తుందో లేదు ఎక్కడి నుంచి టైం వస్తుందో ఎక్కడి నుంచి అవకాశం తెలియదు కదా నేను అన్నింటి చేతులు పెట్టినా వీళ్ళు వాడుకోవాల్సిన నిదా మీది ఎట్లా వాడుకుంటానంటే మీ ఏమంటే నాకు యాక్టివ్ గట్లు ఉంటుంది ఎట్లా వాడుకుంటున్నాం మనం విశ్వాసం ఎట్లా కాపాడుకుంటున్నాం మన చేత ఉంటుంది కదా చేసిపోతే అది ఇచ్చినప్పుడు మనం దాన్ని మార్పుకొని దాన్ని మన జీవితాన్ని విభజించుకుంటున్నాయి దాన్ని ఉపయోగించుకుంటేనే దాని ఫలితం ఉంటుంది కదా చూడండి ఇక్కడ మోస తోడగ్ కదా ఆన్ తోడైంటారు నెక్స్ట్ ఇద్దరికి తోడని బాగు చెప్తా మీ అన్న నువ్వు చెప్పు అన్నకు తోడే వాళ్ళు కాదా మోసం కూడా తోడైంటారు మనకు కూడా తోడైంటారు కదా ఎక్కడ వెళ్ళినా సరే నువ్వు ఏ వాక్యం చెప్తావు కదా నువ్వు వస్తుంటేనే నువ్వు సంపాదించిన వేరే వచ్చు కదా వస్తూ వస్తారు దేవుడు దారిలో కానీ ఆయనకి వచ్చిన వేరే కూడా బయటపరచచ్చు వేరే కూడా మాట్లాడవచ్చు కదా ఆయన ఎప్పుడు ఎట్లా మాట్లాడుతుందో మనం సిద్ధంగా ఉండాలి సరమ్ అతడు అతడే నీకు బదులు జనులతో మాట్లాడను అతడే నీకు నోరుగా నుండును నీ అతనికి దేవుడుగా ఉండు ఎవరి జనో పోషన్ చెప్తుందంట పోషన్ వెళ్ళు ఆ రోజు మాట్లాడతాడు దివ్యాతం జంతుంది దివ్యాతంకి మొత్తం ఏమైతే నీకు ఏమైతే ఏ విధంగా అయితే ఇప్పుడు అన్ని చెప్పు అన్నీ చేశాడు ప్రజలే చెప్తాడు ప్రజలకు ఈ ప్రజలు ఎస్తుంటారంటే ఆగడైతేనేమో అయితే ఆగడాకపోతనేమో తచ్చిపోతావు తక్కువ ఎంత ఇబ్బంది పెట్టారు అందుకే భయపడి మనకి ఎక్కువ కాకుండా అంతమంది నేను సంబంధించలేకపోతే అనిపించేసి ఆయనకి తెలియని డౌట్లు వచ్చినా ఇంత కాబట్టి నేను తెలియకులగా అనుకుంటున్నావు ఆయన నాకు మాట్లాడితే రాను నా నలభై ఎనిమిది అసలు అంటే నేను తోడ వింటా మీ అన్న నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు అది నువ్వు అన్నకు చెప్పు నేను నీకు భయపడతాను నీకు చెప్పు అన్నకు చెప్తే అన్న చేస్తా పెద్దలు చెప్తారు ఎంత అట్లాంటి స్కూల్ కూడా సన్ని కూడా అనుకుంటున్నాడు ఆయన ఇప్పుడు ఎట్లా వరకు కూడా తెలియదు ఎవరిని ఎట్లా వాడతావా ఎవరు చేసుకోలేక ఎవరిని ఎప్పుడు లేపమో లేదా ఎప్పుడు లేదంటే ఆయన మన ఆశ టెస్ట్ చేస్తున్నారు మన కాశ లేకపోతే ఆయన వివలేడు ఆయన ఫీల్ లేదు అసలు నీ కాసే ఎట్లా అంటే పోటీ ఎట్లా అయితే సార్ మీసుకో కనిపిస్తుంది మోసం ఇక్కడ ఆశ్రం కానీ నాకు మాట్లాడే రాను అంటున్నారు నేను మాట్లాడలేక నాకు ఫీల్ కాదు ఆ ప్రజలు నాట అంటే నేను ఇంట్లో ఉంటా ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచ్యక్రియలు చేయవలనని చెప్పాను అటు తర్వాత మోసే బయలుదేరి తమ మామయ్యైన ఇత్ర యద్దకు తిరిగి వెళ్ళి సెలవైన ఎడలా నేను ఐగుప్తులను నా బంధువుల ఎద్దకు మరలాపోయి వారి ఇంకా సజీవులై ఉన్నారేమో చూచి వస్తాను సజీవులై ఉన్నారేమో అతనితో చెప్పగా ఇద్దరు క్షేమముగా వెళ్ళుమని మోసేతో అని చూడండి ఒక కర్ర కర్రీ ఏముంటాం అంటే ఆ కర్రని దేవుడు ఎట్లా వాడు జస్ట్ కర్ర ఎట్లా అంటే నువ్వు కర్రం తీసుకోవు ఈ కర్ర కిందంటే చూపు రెండు చాలా ఏమని రెండో వచ్చిన నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను అందుకు అతడు కర్ర అనేను మోషం అడుగుతూ నేర్చుకోవు నీ చేతిలో ఉన్నది ఏం మోషన్ తెచ్చు కదా ఎస్పెన్స్ తెలుసు కదా చేతిలో కాబట్టి ఈ మోస ధారణే కావాలి ఆయన మాటలు ఆయన గుట్లెక్కి కావాలన్నమాట నీ చేతిలో మీద ఆయన నేను వచ్చిన వాటికి పలా చేస్తుంది తెచ్చుకోవడానికి అన్ని తెలుసు తెచ్చా నాకు మాటలు వస్తాయి తెచ్చు నా చేతిలో ఏమో చూడొచ్చు నీ చేతిలో ఎందుకు చూడచ్చు నీ మనసులో ఎందుకు రావచ్చు వాళ్ళకి మన ఆలోచనలు ఉంటే అన్ని తెచ్చు ఆయన ఎందుకు వెళ్తున్నాయని చూసినాయి మరి కరణ చాలా వచ్చు అంటే నువ్వు చెప్పాలి అక్కడ నువ్వే జవాబు చెప్పాలని నెవేళక్కే చెప్పారా ఆయన అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను అతడు దానిని నేల పడవేయగానే అది పామాయను మోసే దాని నుండి పారిపోయను చూడండి ఫస్ట్ కర్రలే కదా కర్ర పడేసినప్పుడు బాగా మోసే భయపడే ఎక్కువ కదా మరి ఇప్పుడు వేసుకొని తోడున్నాయి మోస తెలుసు ఆల్రెడీ కానీ ఎందుకు భయపడి మళ్ళీ సడన్ మన దగ్గర భయం రావట్లేదు హృదయంలో అది ఈ సమస్య ఈ సమస్యలకు ఏదో జుట్టుకుంటుందో ఈ రోగంలోకి ఏదో జుట్టుకుంటుందో ఈ కష్టం వాళ్ళకి ఏదో చుట్టుకుంటుందని వచ్చింది అనుకో మన సేవ ముగిపోయి ఎందుకంటే మన సమస్యల కోసం ఆనందేస్తారు వివరాల కోసం ఎప్పుడైనా వచ్చిస్తాను మోస అంటే కర్రంటే కర్రీ అప్పుడు యహోబ నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్రాయను చూడండి చేసుకోవరు అన్ని మన చేతుల పెట్టేషన్లు అన్ని మన దగ్గర పెట్టేషన్లు మన అన్న కూడా ఎక్కువ పోలీసు లాస్ట్ అన్న కూడా ఎక్కువ అన్ని నేను మీకు అప్పగిచ్చేసిన మీరు సగం ఇక్కడ సగం పడితే సగం మీరు నిర్వహిస్తం మీరు వాడుకుంటే సగం మీరు సిద్ధం చేసుకుంటే సగం నేను ఇచ్చేసాను కదా అన్ని పవర్స్ ఆయన ఇచ్చేసి ఉన్నారు కదా మన చేతులు కూడా పెట్టేసింది మన మనసులో పెట్టి మనం అంటే అవి అయిపోతాయి అసలు కొంత మనకు తినటరు మన కళ్ళు కష్టపడ్లు కట్టు ఏదో ఏదో రకంగా ఇంచుమించి మన గ్రూప్లందరూ సిద్ధంగా ఉంటారు ఎక్కువ ఎలంగు అయినా సార్ చాలా మంది నేర్చుకుని నేర్చుకున్నట్టు నేర్చుకుని తాలదీసి పెట్టినట్టే పెట్టలే పెట్టినట్టే ఉన్నారు చాలా మంది కాదు సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి వ్యాఖ్యాలు సంవత్సరం సంవత్సరం నుంచి వాక్యాలు చెప్పి వాళ్ళు చెప్పిన చాలా కలిగి ఉండాలి అంటారు గ్రూప్ లో కొంచెం ఎట్లా అంటే పుణ్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటారు పోలీ కూడా ఉంటారు కానీ చాలా మంది నేను చూస్తే కొన్ని కొన్ని ఊర్లో మిమ్మల్ని చూస్తే అందరూ చేసి రాక చదువుతుంది అందరూ లేదు అందరూ లేచి ఆపగలుగుతుంది కానీ దాన్ని ఫుల్ బినింగ్ అంటే వాళ్ళు నేర్చుకున్న విధానం అట్లా అలా నేర్చుకున్న విధానం మనం చదవడం మనం చెప్పడం మన తప్పు మన తప్పు ఉంటే మనం అతడు అయినా దాని చేత వారు తమ పిత్రులైన దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్తాకు దేవుడు యాకూబు దేవుడు నీకు ప్రత్యక్షం ఆయనని ఇక్కడ ఎవరు నమ్ముతారు ప్రజలు కదా నేను ఇంకో దేవుడు నిజంగానే తోడు మాట్లాడేట్టు కదా ఆ దేవుడు నిజంగానే తోటి అని చెప్పింది అయితే నమ్ముతారు మనం కూడా ఇక్కడ వాళ్ళి చేయి ఇక్కడ చేస్తే నమ్ముతారు చూసి నమ్ముతారు కదా అని చెప్పేసి ఒక మనిషితో మాట్లాడుతూ చేసుకోదా మనకు సాక్షిగా చేసుకుంటూ ఉండాలి క్షన్ కదా నేను నేను తోడతాళు నేను నీకు మాట్లాడకపోతే నేను మాట్లాడిస్తాలో నేను మాట్లాడతారు కదా ఏం మాట్లాడదావు నేనే నిర్వహిస్తా నేను తెలియతోటి ఇలా తెలియతోనే మనం ఓనే పోలేదు ఎక్కడైనా సరే సపోజ్ ఇప్పుడు మనం పడుకునే విధంగా మనకు జ్ఞాంత లేదు మనం తెలియకుండా ఆలోచిస్తే చేసుకోమనం తోటి కదా ఏమంటుంది ఇక్కడ ఇవి సుచక్రియలు చూసినాక వాళ్ళని అంతరంట అబ్రామ్ దేవుడు ఇషా ఇషావుడు యాక్ అని అంటే మనం నిజంగా కూర్చొప్పుడు ప్రత్యక్షం ఏంటంటే అంతరంట మనకు కూడా కూడా తోడు తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకునమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలకు తీసినప్పుడు అది అతన్ని మిగిలిన శరీరము వలె మరియు యహోబ నీ చెయ్యిని రొమ్మున ఉంచుకునమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలకు తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ణము గలదై హిమము వలే తెల్లగా ఆయన చూడండి నేను వార్లో లేక వాళ్ళు ఊకే నా దగ్గర ఇస్తే అన్ని దగ్గర పెట్టేసారి కోదుకోవాలి అయితే కొన్ని నాదా కొన్ని విధంగా ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇట్లా అయినా నేను ఇచ్చిన నాకు ఇచ్చిన మన జీతాలు నిర్వహించుకోవాలి ఆ జీతాలు నేను ఉపయోగించుకోవాలంటే నేను ఊర్చే వస్తుంది ఇద్దరు కోసం మన కోసం ఇద్దరు కోసం ఇంత మళ్ళీ నశించుకోవచ్చు హాస్పిటల్ తిండి లేక పైసలు లేక ఇల్లు లేక నా కుటుంబం లేక ఇప్పుడు కేసు నాకే తెలిసినా తెలుగు ఇంత మంది ఇంత నశించుకోతు వాళ్ళందరి కోసం అన్ని మన కోసమే ఇప్పుడు మన బాధ్యత బాధ ఆ బాధ అప్పుడే పోవాలి ఎంత సేపడన్నా రెండు గంటల మంది పోవాలి బాధ అట్లా బాధలు చేస్తారు ఇద్దరు కోసం కూడా అట్లా ఇవ్వాలి అదే అంటున్నారు కదా అన్ని నీకు ఇచ్చేసాను మీరు వాడుకోవాలి ఇక్కడ ఉండడం ఆయన చేయట చే పుష్పలు అయిపోయింది అలా మరియు ఆయన వారు మరియు ఆయన వారు నేను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దానిని బట్టి విందరు ఏడ ఏమంటుంటే ఆ చెయ్యి మళ్ళా దీష్ట కదా ఏమైంది చెయ్యి మళ్ళా దృష్టంగా పోయింది కదా నేను మీకు తోడైనా మీకు అన్ని నేను చేస్తా మీరు వాడుకోండి మీరు పరిధికి ఉండండి మీరు పరిచయండి అభివృద్ధి పొందండి కదా మీరు కానివ్వండి ఈ ఎదురు కానీ ఇక్కడ ఈ సాక్షి మన సాక్ష్యం కానీ చెప్తూ వాళ్ళు కదా ఇది ఈ మోషన్ వేసినప్పుడు ఎట్లా ముందర మంది చూస్తున్నారు కదా ఫస్ట్ మంది ఇట్లా చూస్తున్నాయండి అలా నీళ్ళ జరుగుతున్నాయి ఇవన్నీ ఆయన నమ్మనీ కదా తాను కూడా వారు ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలను అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నీళ్ల మీద రక్తం మగ్గునను మనం ఏం చేస్తే ఏం కాబట్టి అది ఇస్తాం కూడా అప్పుడు భూషకు తోడైన లేదు మనం కూడా తోడైనాడు ఎండు మనందరికీ తోడైనాడు కాబట్టి మనం ఇక్కడ రాకుండా ఎంతమంది కరోనా ఎంతమంది కష్టపరిచినందు అంత కరోనా ఆ వైరస్ ఎంతమంది ఒక అప్పటికే రావడం కదా ఏంటో మనం మనం వస్తున్నాం ఆయన వాళ్ళతో ఎట్లా అంటే ఎక్కడో ఇంకా మనకు తెలుసు గడికైతే కరెక్ట్గా వాళ్ళు పాటిస్తాము కదా ఇంకా మనం వేసుకోవాలి ఇంకా మనం పాటించాలి ఇంకా మనం ప్రారంభం చేయాలి కదా మొన్న ఏమన్నాడు అన్నా ఈ మూడో స్టేజ్ వరకు ఏ రోజు వచ్చినా రాని రోజుల్లో ఎవరు రానినా మూడో స్టేజ్ వారికి పోని ఖచ్చితంగా మనం ఎవరైతే పోలేకున్నారో కదా ఎవరైతే ఉండడానికి అందరి కోసం ప్రయాణం చేయాలి ఇంకో జనాల కోసం చూడ పోషన్ ఎవరైతే అప్పుడు ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటికీ నుండి అయినను ఇది చదివిన మన్నా ఓకే సార్ నేను చెప్పాల్సిన వాళ్ళ మాట ఏంటంటే మోషిక మీరు మనబూతా చేదవలసిన తోడు మీరు వెళ్ళండి ఉత్తమాన్ని సరళా చేస్తా ఉత్తమం చేస్తా మీరు ఎక్కడ వెళ్ళాను ఏం చేయాలని నేను వెళ్ళడం కలగి ఉంటే ఇప్పుడు చూడండి మనం రెడీ కలగి ఉంటే మనం ఫస్ట్ వెళ్తాం కదా రెడీ ఇంట్లో చూస్తే మనం బదులు పెడుతుందా మేము ప్రయాణం చాలుగుతుందా సపోజ్ ఇప్పుడు నేను బయటకు వెళ్ళాలనుకుంటున్నాను బయటకు వెళ్ళాలంటే నేను రెడై బయటకు వెళ్ళాలి నేనే ఉండే రేడై వెళ్ళాలని పెడతాను రెడై మనం బయటకు వెళ్తానే మనం ప్రయాణం చాలుగుతూ ఉన్నాం కదా అదే యాక్చువల్ ఇష్టం ఏంటంటే రెడీ అంటే చాలా ఇస్తాను ఇప్పుడు అక్కడ మోస్ట్ ఆ ప్రజలు చేస్తున్నారు ఎవరు అభివృద్ధి దేశం కూర్చోస్తారు అందరూ మన ఆసుపత్రి ఉంటేనే మనకు జరుగుతుంది కదా అది ఎలా మనం వెళ్ళాలి ఏమైనా మనం ఏదైనా పైసలు లేకపోయినా ఏ రకంగా అదే ఇలా ఏడు ఉంటాడు అదే పైసలు లేకపోతే ఆయన ముందు బ్యాగ్ చూసుకొని బయటకు వెళ్తారు కదా చాలా సరే ఆయన ఎవరంటే ప్రజలు మీకు ఎక్కడైనా పైసలు లేదు కుట్టిన తర్వాత మేము ఎట్లా మ్యారేజ్ చేస్తాం ఎవరు నాకు అట్లా లేదా నాతో తిరుగుతాను చదువుతూ ఉంటే ఉంటుంది దేని ఉంటాడా ఆయన మొత్తం కుటుంబ నిర్వహణ తెలుగునే నడుస్తారు తెలుసా అంత ఆయన తమకు నేను మేము సేవలు చూస్తున్నాడా కుటుంబం అంత హాస్టల్ ఉంటుంది సపోజ్ ఎవరితో చేయాలని ఆయన కూడా సేవ చేసి పిల్లలు పోషిస్తారు ఆయనకి ఎంత అవ్వకండి బయట బాగా పడుతుంది ఆయనకు ఇద్దరు పిల్లలు అనుకుంటారు ఆయన వాళ్ళ వైఫ్ ఎంత ఉంటారు వాళ్ళకి తెలిసిన ఆయన ఎంత ఇంకా బాగా పట్టుకో ఎంతమంటారు ఎంతనోటు ఎక్కడంటే ఎంత ఒకటి ఆయన ఇస్తారు దేవుడు ఆయన కొత్త చేస్తారు దేవుడు ఎట్లా ఎప్పుడు చూస్తారు ఆయన ఆస్తున్నారు ఎంతనంటారు కాదు ఇప్పుడు మదర్ మాత్ర ఎందు అదే ఎంతో కార్యాలి అపోషపోయింది ఎవరైనాలు వివరించుకోవాలి ఎవరైతే ఇంకా సైన్ చేయాలి ఇంకా వాటిలో పదవి రావాలి ప్రశ్న చేయాలి కొంతమంది చూస్తుంటారు ఇంకా సత్యం పిల్లలు కొంతమంది శిక్ష మాకు వసంత పనులకోవా సతమీ మధుర సిడ్ సిస్టర్ ప్రేస్తాను పరిశుద్ర పరిశుద్ర ప్రేమ కానీ కనుక పొన్నా పేపర్లకితండి ఏసయ్యా ఇది కొత్త సజీవులు ఎక్కడ వచ్చిన పొందరాలు తీసు ప్రభా ఇదిగొండి మంది అవకాశం లేకుండా ప్రభా కానీ ప్రభు కాచి కాపాడు ప్రభా వేరే రెక్కలు చట్టను భద్రపరిచినందుకు వంద లేసు ప్రభా ఇదిగోదండి ఏసప్రభ పాటల ద్వారాగా వాక్యంధార మాత్ర మాట్లాడినందుకు వందనాలి ప్రభా పాటమాపర్చుకున్నందుకు వందనాలి ఏసు ప్రభా ఇదిగోతండి విఘ్న ప్రాంశాలతో మీ పాదాల దగ్గరికి వచ్చినాం ప్రభా ఇదిగోతండి విఘ్నపరిచిన చేసిన ప్రతి ఒక్క అంశానికి జవాబాయి చేయండి ప్రభా ఇదిగోతండి ఎంతో మంది అనారోగ్యం పోతున్నారు ప్రభా వాళ్ళందరూ ముట్టండి స్వస్థపరచని ప్రభా ఇది అతండి పేరు పేరు ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదిగోదండి సృష్టి శృతి సిస్టర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదిగోతండి సిస్టర్ జ్ఞాపకం చేసుకున్న ఏసుప్రభ ఆ గాలి బ్లడర్ ఏదైతే రాళ్ళునే ప్రభావ వేసుకిస్తున్నాం కరిగిపోవాలి ప్రభావ ఇదిగో తండీ ముట్టండి స్వస్థ పచ్చండి వేసే ప్రభావ కలిసి పొందిన గాలి స్వస్థ ప్రభని కాపాడు అస్థంతో ముట్టండి స్వస్థ పచ్చండి ప్రభావ ఎటువంటి సర్జర లేకుండా ప్రభావ సంపూర్ణ స్వస్థత హీలింగ్ తెయండి వేసే ప్రభు ఇదిగోతండి రక్షణ కార్యం కుటుంబంలో జరిపించిన ప్రభావ బిడ్డను బట్టే కుటుంబంతో రక్షణకు వచ్చేటు సహాయం తెచ్చండి వేశో ప్రభావ అలాగే తండ్రి గిద్దెను బాబు బ్రదర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా బ్రదర్ గారిని ముట్టండి స్వస్థ పచ్చండి వేసో ప్రభా ఇదిగోతండి నెక్ ప్రాబ్లమ్ బాధపడుతున్నారు వేసో ప్రభా ఇక తను ఎటువంటి సజ్జలు లేకుండా ముట్టండి స్వస్థపాచండిశప్రభ ఇదిగో తండ్రి ఏసోప్రభ ఏసుక్రీస్తుని నామం సంపూర్ణ హీలింగ్ తెచ్చండి యేసప్రభా ఇదిగోతండి ఏసుప్రభా కుటుంబం అంతా ప్రభా సేవలో బలంగా వాడబడాలి వేశుప్రభ ఇదిగో తండ్రి ఏసోప్రభ కుటుంబంలో మీరే గొప్ప కార్యం జరిపించండి యశ్వభా ఇదిగో తను లక్ష్మణ్ గారి గురించి ప్రార్థించినాం ప్రభా ఇగో తండ్రి గర్భ సంచులు ఏదైతే గడ్డలు ఉన్నాయో ప్రభా ఏసు క్రిస్తుని నామంలో గడ్డలు ముట్టండి ప్రభా ఇగో తండ్రి ఏసోప్రభా ఆ గడ్డలు ఖరీదుపోవాలి ప్రభా రిస్టారేషన్ తెచ్చండి ఏసోప్రభావ తన కడుపులో ప్రభా ఇదిగోతండి అలాగే తన మూత్రంలో ఇన్ఫెక్షన్ పోవాలి ప్రభావ సంపూర్ణ స్వస్థ హీలింగ్ దయచండి ప్రభావ ఆ కలుసు నిర్పందంగా స్వస్థత ఉంది ప్రభ నీ గాయపడే వస్తున్న ముట్టండి స్వస్థ పచ్చండి ఎటువంటి ఆపరేషన్ లేకుండా సంపూర్ణ హీలింగ్ దయచండి ప్రభావ ఇదిగోతండి ఆ సిస్టర్ గారిని బట్టి ఆ కుటుంబంలో ప్రభావ ఇదిగోతండి కుటుంబం అంతా రక్షణ గురికి వచ్చే సహాయం తెచ్చండి ప్రభావ కుటుంబంలో రక్షణ కార్యం జరిపించండి సో ప్రభావ ఇదిగోదండి ప్రభు సిస్టర్ గారి గురించి ప్రార్థిస్తున్న ప్రభావ గుంతుల గడ్డి ఉంది అన్నారు ప్రభా ఇదిగోతండి ఆ గడ్డను ఉడిదలు దయచండి ప్రభావ ఇదిగోతండి ఆ గడ్డని గాయపడ్డ ముట్టండి స్వస్థ పచ్చండి ప్రభావ ఆ కలుసు గడుస్తూ ము స్వస్థ పచ్చడి ప్రభా ఇ గో తండ్రి వేసే ప్రభావ రిపోర్ట్లన్నీ నార్మల్ సహాయం గడవలేటువంటి ప్రాణహాని జరగడానికి వీలైతే ప్రభావ సుఖిస్తు నాలుగు ప్రతి కీడు మడగన కొట్టిపారండి ప్రభావ దీర్ఘవిధండి ప్రభావ ఇ తండ్రి వాళ్ళ కుటుంబం తర రక్షణానుభవంలోకి రావాలి ప్రభావ నువ్వే సత్యం నువ్వే మార్గం తెలుసుకోవాలి ప్రభా ఇదిగో తను నిన్ను వెంబడిచ్చు కృపను తెచ్చిన ప్రభావ ఇదిగో తండ్రి వేసే ప్రభా ఆ కుటుంబంలో గొప్ప కార్య జరిపించండి స్వస్థత కార్య స్వస్థత జరిపించండి ప్రభావ రక్షణ కార్యం జరిపించండి ఏసే ప్రభావ ఇంకా కుటుంబంలో ఎవరైతే రక్షణ లేదా వాళ్ళందరూ రక్షణ అనుభవం నడిపించండి చేసే సిస్టర్ని బట్టి కుటుంబం అంతా రక్షణకు వచ్చిన సహాయం తెచ్చండిసే ప్రభా అవి మా పాప గురించి ప్రార్థిస్తున్న ఇదిగో తండ్రి పిడుస్తున్న వాళ్ళ బలనితో బాధపడుతుంది ప్రభా ఇగో తండ్రి ఆ దిన తండ్రి విశ్వాసంతో తీసుకొచ్చిన ప్రభా ఇగో తను నీ దగ్గరికి విశ్వాసంతో వచ్చిన ప్రతి ఒక్కరు స్వస్థ పొందుకొని వెళ్ళినారు ప్రభా ఇదిగో తండ్రి ఆ బిడ్డను కానీ ముట్టండి స్వస్థపాచండి ప్రభా కుటుంబంలో రక్షణ కార్యం జరిపించండి లేసు ప్రభావ ఇగో తను నువ్వే సత్యం నువ్వే మార్గం నువ్వే జీవనం తెలుసుకోవాలి సో ఇదిగో తను నువ్వే నిజమైన దేవుడు అని తెలుసుకుని ఆరాధ్య కృపను దయచేయండి వేశా ప్రభావ ఆ బిడ్డను బట్టి గొప్ప కార్యం జరిపండి రక్షణ జరిపించండి లేసే ప్రభా బిడ్డ నరాలు బల విడుదల బలహీత విడుదల దయచేయండి ప్రభావ ఇదిగో తండ్రి వేసే ప్రభా ఆ బిడ్డ జ్ఞానం వేసిన నీదేం మసూదు ఎంత వదిలాల ప్రభా ఇదిగో తన కుటుంబంలో ఎంత గొప్ప కథ జరిపించండి వేశ ప్రభావ ఇగో తను మీరే సంపూర్ణ స్వస్థ హీలింగ్ దయచేయండి కుటుంబం అంతా రక్షణ అనుభవాలకు వచ్చిన సహాయం చేయం చేసు ప్రభా ఇగో తండ్రి సుందర బ్రదర్ గారి గురించి ప్రార్థిస్తున్నారు ప్రభా లేవో సమస్య బాధపడుతున్నారు ప్రభా ఇదిగో తండ్రి చెడు వ్యసనాలు విడుదల దయచేయండి ఎసుప్రభ ఇగో తండ్రి పాపాన్ని అస్థిర్చుకోవాలి ప్రభా ఇదిగో తండ్రి పాపం మీద ఇదిగో తండ్రి జయం పొందాలి ఎసుప్రభ ఇదిగో తండ్రి ఒక్కసారి రక్షింపబడితే రక్షణ కాదు ప్రభా అంతవరకు నమ్మకంగా ఉంటే రక్షింపబడతానని వాక్యం సలవిస్తుంది జీవితాల నుండి ప్రతి ఒక్క చెడు వ్యాసన విడుదల పొందుకోవాలి సుప్రభ అలాగే తండ కుటుంబంలో గొప్ప కార్యం జరిపించండి సుప్రభ ఇదో తండ్రి సుప్రభ నీ సేవలో వాడబడాలేశప్రభాభ ఇదిగో తండ్రి గొప్ప కార్యాలు జరిపించండి సుప్రభ అత్తనా ముట్టండి స్వస్థపరచండి ప్రభావ కాళ్ళు నొప్పులు కిళ్ళ నిప్పులు విడుదల సంపూర్ణ హీలింగ్ దయచేయండి ప్రభావ ఇదిగో తండ్రి ఇద్దరు కలిసి నీ సేవ చేసే కృప దయచేయండి సుప్రభ ఇదో తండ్రిని విచిన రక్షణ పోగొట్టుకోకుండా పరిశుద్ధంగా జీవించాలి సుప్రభ ఇదిగో తండ్రి ఇంకా ఒంట్లో ఏదైతే బలితలు ఉన్నాయో బలతలు అన్ని విడుదల దయచేయండి సుప్రభ రావాస పనులు వచ్చిన సహాయం దయచేయండి జీవించాలి ప్రభావ ఇదిగో తండ్రి నీ సాక్షిగా ప్రతి చోట నిలబడే కృపణ దయచండి సుప్రభ ఇగో తండ్రి అలాగే తండ్రి రణుకా సిస్టర్ గారి ప్రార్థిస్తున్న ప్రభా ఆంటీ గారిని ముట్టండి స్వస్థ పచ్చండి సుప్రభా కలిసి మీరు పొందా కలిసి వస్తుంది ప్రభా నీ ముట్టండి మంచి అరుగుదాలు దయచేయండి సంపూర్ణ ఆరోగ్యం దయచండి సుప్రభ ఇదిగో తండ్రి ఏసూప్రభ మనజ్ఞాన మంచి ఆరోగ్యం దయచండి సుప్రభ ఇగో తండ్రి వాళ్ళిద్దరు ప్రభా సేవ పరిస్థితులు బలంగా వాడబడాలేశు ప్రభ ఇదిగో తండ్రి సుప్రభ ఆ బస్తీళ్ళు ప్రతి ఒక్కరు ప్రభా ఇగో తండ్రి వీళ్ళ బట్టి ప్రభా రక్షణానుభూతికి వచ్చేటట్టు సహాయం తెయచండి సుప్రభ ఇగో తండ సేవలో బలంగా వాడబడదా సంపూర్ణ హీలింగ్ దయచండి సుప్రభ ఇంకా వాళ్ళ మిత్రులు ఎవరైతే ఉన్నారో ప్రభావ వాళ్ళందరూ లక్ష్యానుభూలంకి వచ్చేటట్టు సహాయం తెచ్చండి సబ్ ప్రభావ ఇదిగో అలాగే తండ్రి దేవి సిస్టర్ గారి గురించి ప్రార్థిస్తున్న ప్రభా సిస్టర్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా ముట్టండి స్వస్థపచ్చండి వేస్తే ప్రభా ఇదొత్తండి ఏదైతే ఏం అనారోగ్యం ఉందో మాకైతే తెలియదు కానీ ప్రభావ సంపూర్ణంగా స్వస్థత ఇచ్చే దేవుడు నువ్వే ప్రభావ ఇదిగోతండి ఎటువంటి సర్జలు లేకుండా ప్రభావ సంపూర్ణ స్వస్థ హీలింగ్ దయచండి వస్తా ప్రభావ ఇదో తండండి ఆ కలిసి మీరు పొందే కాదు ముట్టి స్వస్థపచ్చండి తన భర్త ప్రభు ప్రార్థన లేకుండా ఆటంక పరుస్తున్న ప్రభావ తన భర్తలో ఉన్న రాత్రి తీసుమోసులు దండి ప్రభు వాళ్ళ మధ్యలో ఈ శాంతి సమాధానం దయచండి ప్రభు ఒకరి ఒకరు ప్రేమ కలిగి జీవించాలి వేస్తా ప్రభా ఇదిగో కొట్లాట్లు ఏమేం లేకుండా ప్రభావ ఇగో తను మంచిగా జీవించే రూపం దయచండి ప్రభావ దాని వల్ల ఇగో తండ్రి వాళ్ళ గారి గురించి ప్రార్థిస్తున్నా ప్రభా వాళ్ళ బ్రతను జ్ఞాపకం చేసుకుని ప్రభావ ఇదిగోతండి తనలో ఉన్న చెడు వసిన విడుదల దయచేండి ఇగో తను నేను ఎందు భయపొత్త జీవితం దయచండే ప్రభావ నువ్వే మార్గం నువ్వే సత్యం నువ్వే జీవనం తెలుసుకోవాలి ప్రభావ నిన్నరాధించ కృపను దయచండి ప్రభా ఏ ఇది గతండి తనను బిడ్డ రాకుండా ఆటంకపరుస్తున్న ప్రభావ ఇదిగోతండి ఆ బ్రదను ముట్టండి ప్రభావ ఇదిగోతండి తనను రాత్రి తీసుకుని తిరిగి తన గారి నీ సేవ చేయాలి ప్రభావ ఇదిగో తను పరిగెత్తుకుంటూ వచ్చు నిలబడాలి సుప్రభా అటువంటి కృపం దయచేయండి ప్రభావ ఇగో తండ్రి పల్లెకి పనులకు వెళ్తున్నప్పుడు వాళ్ళ రాకపోకలు ఎందుకు తోడుండండి సుప్రభ వాళ్ళ కష్ట జీవితం ఆశీర్వించండి చేయండి అలాగే తన బిడ్లకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ మంచి చదువుకోవాలి సుప్రభావు ఏమైనా ఎంతగా శక్తి చోటుకుండా ప్రభావ పలు శాంత సమాధానం దయచండి ఎందు భయపతి కలిసి జీవితం దయచేయండి సుప్రభా అలాగే తండ్రి సత్యగా నుంచి ప్రార్థిస్తున్న ప్రభావ బ్లడ్ క్యాన్సర్ విడుదల దయచేయండి ప్రభావ ఆ కలిసి మీరు పొందిన గాలి స్వస్థా ముట్టండి స్వస్థ పశువుని ప్రతి ఒక్క శోధన కీడు మనగన కట్టుపై దీర్ఘయచేయండి సుప్రభ ఇదిగో తండ్రి బట్టుకుంటే ంత రక్షణ అనుగోలకు వచ్చిన సహాయం తెచ్చిండి ప్రభావత నీళ్ళకి పాప గురించి ప్రార్థిస్తున్న ప్రభావ కాలు బోన్ ముట్టండి సంస్థాపచ్చిన ప్రభు చిన్నబడ్డ జ్ఞాపకం చేసుకోండి శ్రీప్రభ సుప్రభా బిడ్డని సేవలో వాడబడాలి సుప్రభ ఇదిగో తండండి ఆ బిడ్డని బట్టి కుటుంబం అంతా సేవ ఇదిగోండి కుటుంబం అంతా రక్ష అనుభూతికి వచ్చినట్టు సహాయం తెచ్చు రక్షా కార్యం కుటుంబంలో జరిపించండి ఇదిగో తండ్రి సుప్రభ ఇదిగో తండండి ఆ బిడ్డ జ్ఞానం వేసిన నీది ఏం మనుషులు దేవుడు సహాయం దండి సుప్రభ ఉంట్లో ప్రతి ఒక్క బండి విడుదల దయచేయండి సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభావ ఇదిగో తండండి అలాగే తండ్రి శివదా బ్రదర్ గారి నుంచి ప్రార్థిస్తున్న ప్రభావ బ్లడ్ క్యాస్ దయచేయండి సుప్రభ ఆ కలిసిని విరుపు గాయ స్వస్థ ప్రభావం గాయపడిస్తుంది స్వస్థ పచ్చండి ప్రభావ ఇదిగో తండ్రి ప్రతి శోధన కీడు మనగానే కొట్టిపారే దీర్ఘ ప్రభా ఇదిగో తండ్రి మరొక అవకాశం దయచండి వేస్తూ ప్రభా ఇదిగో తండ్రి సజీవులు ఇదిగో తండ్రి సజీవ సజీవులను ఆరాధిస్తారన్న ప్రభా ఇదిగో తండ్రి సజీవం ఉండి రూపాయి దయచండి వేస్తూ ప్రభా ఇదిగో తండండి నీ సేవల బలంగా వాడబడాలి ప్రభావ ఇదిగో తండ్రి నువ్వే మార్గం నువ్వే సత్య నువ్వే జీవం తెలుసుకోని ప్రభావ ఇగో తండ్రి మార్మస్పతి రక్షణ తీసుకోవాలి ప్రభావి తెలంగాణ రక్షణ అనుమతులకు నడిపించే కృపణం దయచేసి కుటుంబంలో గొప్ప కార్యాలు జరిపించండి వేస్తూ ప్రభా అలాగే తండ్రి హనుమిక పాప గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదిగో తండ్రి చిన్న వయసులోనే అశోగర్తో బాధపడుతున్నారు ప్రభా బ జ్ఞాపకం చేసుకోండి ప్రభా ముట్టండి స్వస్థపచండి ప్రభా ఆ మీరు పొందిన గాలి స్వస్థాన్ని గాపడిస్తాం ముట్టండి స్వస్థపరచండి ఏసో ప్రభావ ఇగో తండ్రి ఆ బిడ్డ పాటు కుటుంబం తరక్ష వచ్చిన సహాయం చేసండి ఏసో ప్రభావ ఇగో తండ్రి ఏసో ప్రభా బిడ్డ జ్ఞానం వచ్చిన నీదైంది మనుషులైతే వద్దు సహాయం చేసండి ప్రభావ అలాగే తరు నాగేశ్వర నుంచి ప్రార్థిస్తున్న ప్రభ ఇవతం తండ్రి లంగ్స్ లో ప్రాబ్లం ఉందంటే ప్రభావ కిడ్నీ ప్రాబ్లం అవన్నీ శరీరం నడినత్తి ముదురుకున్నారు కలవరకు ప్రభావ ఇగో తండ్రి ఎక్కడెక్కడ అనారోగ్యం ఉందో ప్రభా ఆ ప్రాంతాలన్నీ మీరు ముట్టండి ప్రభా ఎక్కడ చీకటి ఉందో ప్రభా చీకటిని ఏసుకిస్తాం పారుదరి వెళ్తున్న ప్రభావ ఏసుకిస్తాం సంపూర్ణ స్వస్థత కలుగును కామె ఇగో తండ్రి కుటుంబ ఇదిగో తండ్రి బ్రదర్ జీవితంలో గొప్ప కార్య జరిపించండి ప్రతి ఒక్క అనారోగ్యం విడుదల సంపూర్ణ స్వస్థ హీలింగ్ దయచండేసే ప్రభా ఇగో తండ్రి తన మానవస్పదం రక్షణ తీసుకోవాలి ప్రభా ఇగో తండ్రి నీ ఎందు భయబత్తగా జీవిత జీవితాలు దయచేయండి ప్రభా ఆయన బయట కుటుంబంతో రక్షణ అనుభవం వచ్చిన సహాయం తెచ్చండి గొప్ప రక్షణ కార్యం కుటుంబంలో జరిపించండి సో ప్రభా లేదండి దిల్లీ బ్రదర్ గారి నుంచి ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదిగో తండ్రి బ్రదర్ కి ప్రభావ ఎన్నో రోజుల నుండి ప్రార్థిస్తున్నాం ప్రభా ఇగో తండ్రి ఏసు క్రిస్తున్నాములు మంచి జాబ్ దయచండి ప్రభా మంచి జ్ఞానం దయచండేసు ప్రభా ఇదిగో తండ్రి ఇంటర్వ్యూస్ క్రాక్ చేసే జ్ఞానం దండేసు ప్రభా ఇదిగో తండ్రి ప్రతి ని సాక్షి నిలబెట్టండి ప్రభావితి గోతండి యశు ప్రభా కుటుంబంలో గొప్ప జరిపించండి యశ్వ ప్రభావ ఇదిగోతాను ఇంకా సేవ పరిచయలు బలంగా వాడబడాలి ప్రభావ ఇది గతండి యశసు ప్రభా ఇదిగోతండి యశు ప్రజ్ఞానం కలిగి జీవితం దయచేయండి యశప్రభా ఇదిగోతాండి ఇంకా నశిచ్చుకో ఆత్మ జాలు వల్ల కుటుంబం అంతా వాడబడి కృపను దయచేయండి యశ్వ్రభ ఇంకా ఏ అవసరం ఉన్నాయో నాకైతే తెలియదు కానీ ప్రభావ నువ్వు ఎరిగిన దేవుడు ప్రభావ వాళ్ళు ఉదయం ఎరిగిన దేవుడు ప్రభావ వాళ్ళ ఆశలన్నీ నెరవేర్చిన ప్రభావం కాసిన అవసరం తీర్చిన ప్రభావ మంచి జాబ్ తెచ్చేయండి మంచి ఆరోగ్యం దయచేయండి ఇంకా ఈ పరిచయం బలంగా వాడబడి కృపను దయచేయండి యశుప్రభ అలాగే తండ్రి ప్రాంతంలో ఉన్న ప్రభ ప్రతి ఒక్కరూ ప్రభ పేరు పేరున దీవించడం ప్రభ ప్రతి ఒక్కరి ప్రభ మంచి ఆరోగ్యం దయచండి ప్రభ అలాగే రాణబెట్టిన జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ ఇదిగో తండీ సేవ ఎవరైతే ప్రభావ ప్రతి ఒక్కరు ప్రభా మీ సేవ పరిచయం చేస్తున్నారు ప్రభావ సేవని విజృంభించడం ప్రభావ నీరాకడ బహు సమీపంగా ఉంది ప్రభా ఇదిగో తండ్రి కరువులు భూకంపాలు యుద్ధాలు నీ రాకడికి గుర్తులుగా ఉన్నావు వేసు ప్రభా ఇదిగోతండి యేసు ప్రభా అవునండి మేము గ్రహించగలుగుతున్నాం ప్రభా ఇదిగోతండి నీ రా మేము ప్రభా సిద్ధంగా ఉండాలి ఈతలను సిద్ధపరిచే క్రూప మాకు దయచేయండి ప్రభా సర్వలోకి సర్వ సృష్టికి సువార్థ ప్రకటించమన్నారు ప్రభా ప్రతి ఒక్కరికి మేము స్వార్థ ప్రకటించాలి వేసు ప్రభా అటువంటి జ్ఞానం దయచేయండి ఏసు ప్రభా అలాగే తండీ యేసు ప్రభా ఏ వసతులను కుటుంబాల్లో ప్రభా నాకైతే తెలియదు కానీ సంస్థ మెరుగున్న దేవుడు ప్రభావ ప్రతి ఒక్క అవసర ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబంలో ఉన్న అవసరాలన్నీ తీర్చండి ప్రభావ అలాగే తండ్రి వాళ్ళ కష్ట జీతాలను ఆశీర్వదించిన మంచి ఆరోగ్యాన్ని దయచేయడం ప్రభావ ఇదిగో తండీ వాళ్ళ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిపించండి వేసు ప్రభావ అలాగేదండి ప్రార్థించిన ఫిడ్డానికి ప్రతి ఒక్కరి జీతంలో గొప్ప కార్యాలు జరిపించండి వాళ్ళ మీద నీ కనికరం జాలి దయ చూపించండి వేసు ప్రభా ఆ గొప్ప జన సమూహం మీద కనికర పడి ప్రభా మీరు స్వస్థతనిచ్చారు ప్రభావ ఇదిగోతండి ఎన్నో దినాలు గుండా ప్రభా ప్రార్థిస్తున్నాం ప్రభావ వీళ్ళ మీద ని కనికరం చూపించండి ప్రభావ ఇదిగో వాళ్ళ పాపదోష కడగండి శుద్ధీకరించండి ప్రభావ ఇదిగో తండ్రి ప్రతి ఒక్క నేసుకున్న ముట్టండి స్వస్థ పచ్చండి ప్రభావ ఇదిగో తండండి ప్రతి ఒక్కరు ప్రభు మేము కలుసుకోవాలి ఇదిగో తండ్రి కృతజ్ఞతలు చెల్లించ కూపం దయచేయమని ఇగో తండ్రి ఈ చిన్న ప్రార్థన ఇదిగో తండ్రి ప్రార్థన జవాబు దయచేమని అలాగే ప్రభు ప్రార్థిస్తున్న ప్రతి అంశానికి జవాబు రాకుండా అడ్డగిస్తున్న సైతం దురాత్మ అంతకాశత్తులు నేసికిస్తున్న పాత్రలు బంధిస్తున్న ప్రభావ ఇగో తండ్రి రావాల్సిన ఇదిగో తండ్రి ప్రార్థనా ప్రతి ఒక్క జవాబు దయచేయమని ఏసుకు ఇస్తున్నా అమలు అడిగి పడుకుంటున్నాం ప్రీతండి ఆమెన్ ఆమెన్ తాకి ప్రైజ్ అడక్క మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృప కనికరము సమాధానము నడిపింపు ఆదరణ సహాయము సహకారము ఈ ఆరాధనలో కూడా ఉన్న మనకి మన కుటుంబ సభ్యులకి రక్త సంబంధికులకి బంధువులకి మిత్రులకి అలాగే ఎవరైతే యొక్క ఆరాధనలో రాలేదు ఈ యొక్క ప్రేర్ మీటింగ్ లో లేరో వారికి వారి కుటుంబ సభ్యులకి అలాగే నిరంతరము మనం ప్రార్థిస్తున్నా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నా ఆ అనారోగ్యంతో ఉన్న వారికి వారి కుటుంబ సభ్యులకి ఎక్కడైతే క్రైస్తవుల పట్ల దాడులు జరుగుతున్నాయో వారికి వారి కుటుంబ సభ్యులకి వారి సంఘాలకి మనందరికీ సదాకాలం తోడుగా ఉండి నడిపించను కాక ఆమె సిస్టర్స్ బ్రదర్స్ అందరూ ప్రెసిరా అందరికీ ప్రెసిడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్